ఎట్టుగడించె దైవము ఇందరికి పట్టిన భ్రమ వంటిది ఎట్టు గడించే దైవము ఇందరికి నిట్టిన భ్రమ వంటిది పంచేంద్రియ సుఖము పచ్చివలనే తోచు పండ్లు ముక్కలు ఓవు మచ్చిక కాంతలతోటి మదన సుఖము పచ్చినట్టనే ఉండు పండు పండనట్లవును తచ్చితా తొల్లి చేసిన దాన ఫల సుఖము ఎటుగడించే దైవము ఇందరికి ని సుఖము పట్టిన భ్రమ వంటిది పంచేంద్రియ సుఖము మోవనియట్లేవుండు ములిగేపాటి భారము ి ఎత్తుకొన్న సంపద సుఖము కైవసమైనట్లుండు కడదాకావళపులే కేవలననుభవించే దేహభోగసుఖము ఎటుగడించే దైవము ఇందరికి సుఖము పట్టిన భ్రమ వంటిది పంచేంద్రియసుఖము మిక్కిలిట తేనె చక్కటి నానాటి సంసారసుఖము చక్కక శ్రీవెంకటేశాసులకు చిక్కివుండు అక్కడనిక్కడను బ్రహ్మానంద సుఖము ఎటుగడించే దైవము ఇందరికిని సుఖము పట్టిన భ్రమ వంటిది पंचेंद्रिय पंचेद्रियसुखमू